ప్రభా పరిశుద్ర వేసే మీకు వందనాలు ప్రభు వేసి పిలుస్తున్నాము మటి రాజ అలాంటి ప్రధాన కూడి ఉన్నాం ప్రభు రాణ విడుదలనిసరిగా మీ కృప చేత నడిపించండి ప్రభు ఎంతో మందికి ధన్యత తరుణం బాక్యం ప్రభు మీరు ప్రభు మీరు మేము పరచడానికే గనిపరచడానికి ప్రభు సద్వినియోగం చేసుకుంటే ప్రభు ఈ లోకంలో మీకు అప్పటి జీవించగా తోడుగా నేడుగా ఉంది ఇప్పుడు మీరే మేము పెళ్ళి వాక్యం చేత మొత్తం మాట్లాడు మరి వేసేనా శ్రయదుర్గము తర్వోనతుడా నీవే నాకు ఆశయదుర్గము ఎవ్వరు లేరు నాకు ఇల్లలో ఎవ్వరు నాకు ఇళ్ళలో ఆదరణ నీవేగా ఆనందం నీవేగా దర నీవెగా ఆనందం నీ వేగా సర్వో నుళీ నాకు ఆశయా దుర్గము సర్వో నుడాకు ఆశయా దుర్గము నీతి నములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యహశువాతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యహశువాతో వాగ్దనము చేసినావు వాగ్దాన భూమిలో చేర్చినావు వాగ్దనము చేసినావు వదన భూమిలో చేర్చినావు సర్వోన్నతుడావే నాకు ఆశ్రయాదుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయాదుర్గము నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దాని నింద నిత్య నివందన నీతో చేసిన దానికు సింహాసనమిచ్చినావు సింహల నోలను మూసినావు సింహాసన మిచ్చినావు సింహల నోలను మూసినావు ోోనతుడా నీవే నాకు ఆశ్రయర్గము సర్వోనతుడా నీవే నాకు ఆశ్రయర్గము నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలకు విశ్వాసము కాచినావు జయ జీవితముచ్చినావు విశ్వాసము కాచినావు జయ జీవితముచ్చినావు సర్వత్తుడా నీవె నాకు ఆశ్రయదు దుర్గము తర్వాతుడావే నాకు ఆశ్రయదుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలా ఎవ్వరు లేరు నాకు ఇలా ఆదరణ నీ ఆనందం నీ మెగా ఆదరణ నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను సాతాను బందాలలో జీవో సాతాను బందాలలో జీవపుడంబాలలో పడనీయకా దరి చరణీయక పడనీయకా దరి చరణీయక తన కృపలో నిరతంబు నను నిల్పేను. తన కృపలో నిరతంబు నన్ను నిలిపేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను కల్వారిగిరిపైనను ఆ సిలువ మరణంబును కల్వారిగిరి పైనను ఆ సిలువ నాకోసమే నా కోసమే శ్రమ నా పాపమంతటిని క్షమించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను ఘనమైన ప్రేమకు వెళ్ళలేని త్యాగంబుకు ఘనమైన ప్రేమకు వెళ్ళలేని త్యాగంబుకో ఏమిత్తును నేనేమిత్తును ఏమిత్తును నేనేమిత్తును నన్ను నేను ఆ ప్రభుకు సమర్పిస్తును నను నేను ఆ ప్రభుకు సమర్పించును నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించెను నన్నెంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించేను నా యేసుడు నా పాపము శాపము తొలగించేను నన్ను కరుణించేను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించెను నన్నెంతగానో ప్రేమించేను నన్నెంతగానో కరుణించేను అదేలుయా థ్యాంక్ యూ రవి అన్న ఓకే ప్రార్థన చేసి చిన్నగా వాక్యం తీసుకున్నాం పశుద్ధు మా ప్రియ పర్వత తండ్రి వికేస్త స్తోత్రమైన గొప్ప దేవ జీవు గల తండ్రి సర్వోనతుడ సర్వశక్తి గొప్ప దేవ ఈ కాపాడి మీ కృప మీరు నా తండ్రి మా పాపం శావన రోగ వైరస్ అది ఇంకోబుల్గా ప్రభావం మరణించిన అయినా పాప జీవితం నుంచి మిమ్మల్ని అందరినీ బడికి తీసుకొచ్చిన ఆయన మీ యొక్క మరణ భూస్తాపన పొందటం ద్వారా మమ్మల్ని అబ్రహాం సంతానంగా మార్చుకుంటారు వారసులుగా దేవుని ఇస్రాలుగా పరిశుద్ధ జనంగా మమ్మల్ని మార్చుకుంటారు మీ యొక్క పరిశుద్ధ ఆత్మ అభిషేకంగా ఆత్మ ఫలంగా కనికరించారు దాన్ని మీకు ఎంతో వందగా అర్పించుకుంటామైనా చేసుకోండి బల నీతలుంటే మీకు ఆయస్కరమైన వారి నుంచి మాకు చేయండి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీ కనికెరం పొందాలా మీ రూపంలో జీవించాలా యథార్థతో పరిశుభ్రతో ప్రభావ నిన్ను మనసులో సేవించే పిల్లగా ముందు తయారు చేయండి ఓ ప్రభావ మీ నిర్ణయం భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవను చేసే పిల్లలు తయారు ప్రాధిష్టమైన ఈ యొక్క మధ్య కన మీ మీకు నూతనమైన పరిశుభిషేకం మాకు అనుగ్రహించండి వాక్యంలోని సత్యాన్ని గ్రహించేలాగిన మా ఆత్మీయ నేత విప్పండి మా హృదయాలు తెలవండి ప్రభావ ఆయన ఇంత భయంకరమైన కాలంలో ఎట్లా జీవించాలా ఏ రీతిలో మేము ముందుకు మా సేవను ఎట్లా కొనసాగించుకోవాలా మా ప్రతి ప్రవర్తనలో ఏ రీతిగా జీవించాలా ఓ ప్రభా మీరే మాతో మేము ఉంటుంది శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా ఎక్కడ కూడా మోసపోకుండా నేను ప్రతి దశలో నేను మోసాన్ని మేము పసి కట్టాలా అనేకులు ఎంతో మంది మోసం పోతున్నారు నేను ఆ మోసం నుంచి వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలి మీ సత్య నేను వాక్యంలోకి తీసుకురావాలా అలాంటి కృపాట్టి నేను ఓ ప్రభావ ఈ ఆరాధనతో మహిపొందని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహింపొందని పశురాత్మ దేవన హృదయం నీళ్ళు నాతో మాట్లాడి మహింపొందని ్రీస్త పరిషత్ నామంలో తిమోతికి రాసిన రెండో పత్రికల నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము తిమోతికి రాసిన ఆ రెండో పత్రిక మూడో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఆ అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయంట అపాయకరమైన కాలంలో వచ్చాయంటే తెలుసుకోను అంటే తెలుసుకోమని చెప్తుంది ఇక్కడ ప్రభు చూడండి అపాయకమైన కాలంలో ఎట్లా ఉంటే అపాయకరమైన కాలంలో ఎట్లా ఉంటాయి అంటే చాలా భయంకరంగా ఉంటాడు ఎందుకంటే మనం ఉంటుందే అపాయకమైన కాలంలో అంతే దినములలో మనం ఉంటున్నాం రెండు వేల ప్రభు చెప్పిండు అంత దినములలో మీరు ఉన్నరని అంతే దినములలో సర్వశీరుల మీద ఆత్మ కుమ్మరిస్తున్నాడు చివరి కాలంలో చివరి అభిషేకం కాబట్టి అంత దినంలో చివరి కాలంలో కూడా అనేకులు మోసపోతారని కూడా ఉంది వాటికి చూడండి అందుకే ఏస్తు ప్రభు మత్సవాట్లో ఇరవై నాలుగో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు మొదటి వచ్చిన చూడండి ఎట్లా మోసపోతుంది అపాయకరమైన కాలంలో ఎట్లా వస్తుంది మనం తెలుసుకుంటాం చెప్పండి కాబట్టి ప్రతిదీ మనం తెలుసుకోవాలా ఎట్లా తెలుసుకుంటాం కేవలం వాక్యక రూపకనే తెలుసుకుంటాం ఈ లోకంలో ఏం జరగబోతుందో ఈ లోకం ఏమైపోతుందో ఏ కాలంలో ఏ ప్రవచనం నెరవేరుతుంది ఆ నెరవేరే టైంలో మనం ఎట్లా ఉన్నాం ఏ రీతిగా మనం జీవిస్తున్నాం అనేది కేవలం వాక్యం తప్ప ఎక్కడ కూడా మనం చూడలేము చూడండి ప్రతిదీ వాక్యములైనా చూడాలా మనం అందుకే పౌలు అంటున్నాడు తిమూతికి రాస్తాడు అంతే దినములు అపాయకమైన కాలంలో వచ్చునని తెలుసుకోను అంటే రెండు చెప్పిండు అప్పుడే అపాయకమైన కాలంలో అంటే అంటే రెండు వేల సంవత్సరాల క్రితమే అంతే అంటే ఈ చివరి దినాలకు వచ్చారు ఎండ్ ఆఫ్ ద ఎండ్ అంటారు కదా కాబట్టి చివరి కాలానికి మనం వచ్చేసి కాబట్టి మనము ఏం చేయాలా ఏం తెలుసుకోవాలా మనం తెలుసుకొని మనం ఏం చేయాలా ఈ విషయం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు మనుషులు కదా ఎన్నెన్నో కనుక్కుంటున్నారు ఏమేమో చేస్తున్నారు కానీ ఎవరు కూడా అసలైంది తెలుసుకోలేకపోతున్నారు ఏంది అసలైంది నీ ఆత్మ నువ్వు చనిపోతే నీకు రక్షణ ఉండాలా చనిపోతే నీ ఆత్మ ఎక్కడ పోతుంది నీ జీవన విధానం ఏ రీతిగా ఉంది ఏ రీతిగా దేవునికి అనుకూలంగా జీవిస్తే ఆయన మార్గంలో నువ్వు పాపం అంటే ఏంది శాపం అంటే ఏంది నీతి న్యాయము అధర్మం అన్యాయం అక్రమము అంటే ఏంది అనేది కేవలం బైబిల్ నుంచే నేర్చుకుంటాం మనం ఈ లోకములు ఎక్కడ కూడా కానీ ఈ లోకము లో పాటి కూడా శరీరంసారమునే ఉంటుంది ఈ లోక విధానం అంతా ఉంటుంది కాబట్టి వాటి మనుషులు ప్రయాస పడుతున్నారు వాటి కోసం ఎంతగానో ప్రయాసపడుతుందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అపాయకరమైన కాలం వస్తుందని కూడా గ్రహించలేదు ఒక ప్రభు నమ్ముకునే వాళ్ళు తప్ప చూడండి అపాయికమైన కాలం అంటే ఎట్లా ఒకసారి చెప్పండి చూడండి నోవాహ దినములో మనం ఒకసారి చూస్తే ఆది కాండంలో ఆరోగ్యం నోవాహ దినములో జలప్రణాయం రాకుండా ఉండి దేవుడు నోవా నోవాతో నోవా ఈ తరంలో నువ్వే నైదుట ఉన్నావు కాబట్టి ఒక ఓడను తయారు చేసుకో నేను నలభై దినాలకి ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నా ఇది మొత్తం నేను క్లీన్ చేయబోతున్నా కాబట్టి ఈ తరంలో నువ్వే నిందారాహితులుగా ఉన్నాయి అంటే చూడండి మనం అర్థం చేసుకోవాలా ఆ కాలంలో నోవా ఉన్న కాలంలో నోవా ఒక్కడే నీతి పరుడా మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయినట్టు ఈరోజు ప్రశ్న మనం వేసుకుందాం ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా ఈ లోకం ఉంది లోకంతో పాటు మనం ఉన్నాం కానీ ఎవరు నీతి ఉన్నారు ఎవరు నీతిని నాయన ప్రేమిస్తున్నారు చెప్పండి చూడండి అక్కడ నోవాతో దేవుడు మాట్లాడిన ఈ తరం వారిలో నువ్వే నీతి పరుడు అని అన్నారు కాబట్టి ఇది కూడా ఒక తరమే కదా మనం ఉంటుంది కూడా ఒక తరమే మన తరంలో నువ్వు నీతి పరుగా ఉంటున్నావా నేను నీతి పరుగా ఉంటుందన్నా మనం పరిశీలించుకోవాలి కదా దశలో అడుగు అడుగున మనం పోల్చుకోవాలా మన జీవన విధానం మన మాట మన మన ప్రవర్తన మన తీరు ప్రతిదీ జాగ్రత్తగా మనం గమనించి నడుచుకోవాలా చూడండి ఎందుకంటే ఈ లోకం ఈ నాలుక అనేది చాలా డేంజరస్ అనండి నాకోబ్రస్ ప్రతిదీ చూస్తాం ఒక చిన్న నాలుక ఒక అడవిని తగలబెడతాదన్న అంత భయంకరమైన నాలుగ అందుకే ఈ నాలుకతోనే మనం దేవుని శృతిస్తున్నాం ఈ నాలుగుతో ఆయన ఈ నాలుగతోనే ఆయన వాక్యం చెప్తాను కానీ అందుకు ఇది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి చూడండి అపాయకమైన కాలం అంటే ఎట్లయినా రావచ్చు కదా దుష్టుడు నేను ఏమితిగా నేను శోధనలో పడేయచ్చు నీ ఎరుగు పరుగుదాతో పడేయచ్చు నీ ఇంటి వారితో పడేయొచ్చు వాడు ఏదొక రూపంగా నీళ్ళు శోధనలో టైంలో ఎందుకంటే అంత భయంకరమైన కాలానికి మనం ఉద్దేశం అది ఎట్లా వస్తుంది నువ్వు గ్రహించాలా అది నువ్వు నీ బాధ్యత చూడండి అదే కదా తెలుసుకోమని చెప్పండి ఇక్కడ అపాయకమైన కాలం అంటే ఎట్లా వస్తుంది తెలుసుకోండి మూల మనం అనగాల ప్రభు నీ ప్రభావం అంటే ఏం తెలుసుకోవాలా తెలుసుకున్నాక నేను ఎట్లా జాగ్రత్తగా జీవించాలా అనేది మనం అర్థం చేసుకోవాలి ప్రతి చూడండి అందుకే వాక్యంలో ఇంకా మనం బాగా ధ్యానం చేయాలా ఎక్కువ వాక్యంకు ప్రార్థన ఇవ్వాలి ప్రార్థనలు గడపాలా కనిపెట్టాలా దేవుడి అన్ని ఆయన బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి అపాయకరమైన కాలాలు ఎట్లా వస్తాయి ఎట్లా మనుషులు మోసగింపబడతారు కదా మతైసు వార్తలు చెప్తున్న మనం ప్రభు సాధ్యమైతే ఏర్పరిచే పడిన పాడేస్తారంట అంటే రక్షింపబడ్డ కూడా పడిపోతున్న వాక్యం ఆశ్చర్యం కదా చూడండి ఆ కాలం అట్లా ఉంటుందంట రెండు వేల సంవత్సరాల శిష్యులతో చెప్పింది ప్రభు కానీ రెండు వేల అయిపోయింది ఇది ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఇప్పుడు మనం చివరి అంచుకొచ్చేసినాం మనం ఇప్పుడు మన మన పరిస్థితి ఎట్లు మనం తెలుసుకోగలుగుతున్నామా లేక ఈ లోకాత్మైన ఐంగికమైన విచారాలతో తెలుసుకుంటాం కానీ ఈ లోకంలో మనం ఎన్నో ఉద్యోగాలు చేసుకుంటాం ఎన్నో పనులు చేసుకుంటాం కానీ నువ్వు ఏ పని అని ఏమన్నా చేసుకో కానీ పత్తిది ఏ పనైనా చేసుకో కానీ దేవుని సేవ మనకు మనం మారవద్దు ఇది చాలా ముఖ్యమైనది ఆయన తిదిగా వచ్చినప్పుడు నేను ఎక్కడో ఇంతకాలం నువ్వేం చేసినావు నా నుంచి ఎన్నో నువ్వు ఎన్నో మేలు నువ్వు కాబట్టి నా గురించి నువ్వేం చేసినావు నువ్వు ఏం చెప్ప సమాధానం ఎంత భయంకరమైన కాలంలో నువ్వు దేవుడిని నేను ఇంతగా కాపాడినంతవరకు కానీ ఆయన ఎందుకు నేను కాపాడం క్రైస్తవులు ఈ రోజు కూడా గ్రహించలేదు దేవుడు నన్ను కాపాడిన ప్ర నీ పట్ల ఆయన యొక్క విధానం ఆయన ఆయన పర్పస్ ఉంది ఆయన యొక్క ప్రణాళిక నీ ద్వారా ఉంది అందుకు దేవుడి నేను ఇంతవరకు కాపాడం అంతే దినంలో ఎంత భయంకర కాలం ఆ టైంలో ఎట్లా మనుషులు నువ్వు ఎట్లా నువ్వు ప్రవర్తినికి నడిపించాలా నువ్వు ఆయన యొక్క ప్రతినిధిగా ఉండాలా ఇవన్నీ తెలుసుకోవాలా భవిష్యత్తు ఏం జరగబోతుందో అవన్నీ మనం తెలుసుకోవాలన్నా తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే జాగ్రత్త పడుతున్న తర్వాత మన సేవలు ఉన్న వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎంతో మంది ఉన్న వాళ్ళందరినీ మనము ఆ అపాయకరమైన కాలంలో నుంచి మనం ఏం చేస్తాం ప్రభుత్వం నటిస్తాం అది మనం తెలుసుకోవాలని వాక్యం చెప్తుంది ఆ తెలుసుకోవాలంటే ఎంతగా ప్రార్థనలో ఉండాలా ఎంతగా వాక్యం ధ్యానించాలా యథార్థతో పరిశుభ్రతో మనం ఉండాలా ప్రతి మన జీవితాలు పరిష్కరించుకోవాలా ఎదుటి మీద కోపము ద్వేషం మనం ఉండొద్దు చూడండి ప్రతి క్షణం మనము ఉండాలి యథార్థ హృదయం కలిగి ఉందా మనం మన నోటితో అవునంటే అవున కాదంటే కాదన మధ్యలో స్టెప్ మనం ఎప్పుడు చూడండి ఎందుకంటే దుష్టుడు కూడా వాడు వాడు కుయుక్తితో మనుషులు పాడగేస్తాడు అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు కూడా ప్రవర్తనలో కూడా చూడండి ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మనం మాట్లాడుతాం అవునంటే అవును చూడండి అయితే ఇక్కడ మన ప్రభు ఏం చెప్తుండీ అంతర్ దినములో అపాయకమైన కాలంలో వచ్చిన తెలుసుకోమని చెప్తున్నాడు కాబట్టి ప్రతి క్షణం మనం అవన్నీ తెలుసుకోవాలా అనే విషయము ప్రభువులకి జ్ఞాపనం చేస్తున్నాడు లేకపోతే ఏమవుతుందంటే నోవా కాలంలో ఏం జరిగింది చెప్పండి నోవా కాలంలో దేవుడు నోవంతో మాట్లాడి జలప్రలయము రాబోతుంది నోవా ఈ తరంలో నువ్వే ఐదు నిందారీ నిందానీతిలో ఉన్నావు కాబట్టి నీ కొరకు నీ కుటుంబం కొరకు పోవడం తయారు చేసుకో అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు దేవుని యొక్క మాటకి విధేత చూపించి నోవా ఏం చేసినట్టు ఒక ఓడను తయారు చేసుకున్నాడు ఆ ఓడలోకి ఆ తన కుటుంబాన్ని అందరూ తర్వాత కొన్ని జంతువులు తెచ్చుకున్నాడు దేవుడు ఏం చెప్పిండో అవన్నీ తెచ్చుకుంటాడు కాబట్టి ఆత్మీయ దశలో మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆ నోవా ఆ ఓడ ఏ ప్రభుకు సాధృష్ం కాబట్టి ప్రభులో ఉంటేనే మనం కాపాడబడతాం తర్వాత జంతువులు రకరకాలమైన జంతువులు అని మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి స్పిరిచువల్ గా మనం అర్థం చేసుకుంటే అవన్నీ అన్నిలిపి సాధ్యం రకరకాలమైన తెగలకు సాదృషం వాటి అన్నిటిని కూడా నువ్వు తీసుకొని రావాలా అనేది దేవుని ప్రణాళిక అది ఎట్లా మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు పేతురుకు కలిగిన దర్శనం చూస్తాం మనం ఆ ఒక మేడగది మీద నుంచి ఆ పేతురు ఒక దర్శనం వస్తుంది అప్పుడు ఒక దూత వచ్చి మాట్లాడితే ఆకాశం నుంచి నాలుగు చెంగులు చాకబడిన ఒక దుప్పటి కింద దిగుతాం ఆయన దర్శనంలో అప్పుడు ఏం జరుగుతుంది సత్యస్వరాజ్య జంతువులు ఉంటే వాటిని చంపుకొని తినమంటాడు కాబట్టి పేతుడు అంటున్న నిషిద్ధమైన ప్రీతి కూడా ప్రవ నేను తెలియలేదు ఎంతవరకు అని చెప్పంటాడు కాబట్టి దేవుడు పవిత్ర పచ్చవాటిని నిశ్చితమైన ఎట్లా అంటున్నా ఉంటాడు కాబట్టి తర్వాత కొన్నేరింటికి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది దాన్ని చూడండి దేవుడు పక్షపాతి కాదు అప్పుడు దానికి ఇంకా దర్శనం అర్థం అంటే చూడండి దేవుని ప్రణాళిక ఏంటంటే నీ ద్వారా అనేకులు ప్రభులకు రావాలి అనేదాని ప్రణాళిక అపాయకరమైన కాలంలో ఎంత భయంకరమైన కాలంలో దేవుడు మనల్ని పెట్టి తన బిడ్డలు పెట్టి ప్రతిక్షణమైన కాపాడుతూనే ఉంటాడు కానీ ఎందుకు మనల్ని కాపాడుతుందంటే అనేకులు ప్రభుత్వంతో నటించాలని అందుకు మనం ప్రతి క్షణం జాగ్రత్తగా యథార్థ హృదయం కలిగి మన నిందహితుడుగా మనల్ని జీవించాలా అనే విషయం మనకి చెప్పబడుతుంది అయితే మన ప్రభు ఏం చెప్తుంది చూడండి మన ప్రభు ఏం చెప్తున్నంటే మతైసు వార్త ఇరవై నాలుగో మొదటి వచ్చింది ఏసు దేవాలయంలో నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపించ ఆయన దేవాలయం నుంచి బయలుదేరుతున్నాడు పోతా ఉంటే ఏసు శిష్యులను ఆయనతో పాటు వాళ్ళు అంటున్నారు ప్రవ్వా ఈ దేవాలయం ఎంత బాగుంది ప్రభావా ఎంత అందంగా ఉంది ప్రభావా ఈ మందిరం ఈ టెంపుల్ ఎంత బాగుంది ప్రవ్వా అని వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు వేస్తా ఒక మాట అంటారు చూడండి అందుకే మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాతి మీద రాయి ఒకటైన ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో ఆయన అంటే మీరు చూస్తున్న ఈ కట్టడాలు మొత్తము కూలిపోతాయి ఒక్కడు కూడా ఉండదు అని చెప్పాను చూడండి ఆయన రాకడ సమయంలో ఏది కూడా ఉండదు అసలా దేవాలయం అనేది నీ హృదయమే దేవుని మందిరం అనేది చర్చ్ అనేది నీ హృదయమే బిల్డింగ్స్ కాదు చర్చ్ అంటే నీ దేహమే దేవుని ఆలయమైన వాక్యం ఉంది కదా తమరసిరితో దేవుడు మాట్లాడం అమ్మ ఒక కాలం వస్తుంది మీరు ఎరుశలెములైనా ఆరాధించరు ఆ కొండ మీదనే ఆరాధించరు కానీ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు చూడండి అర్థమవుతుందా అంటే ఎరుశలెములకి అప్పుడు కానీ ఏ స్లో చెప్తున్న సుమరస్తి తోటి ఒక కాలం వస్తుందన్నాడు అంటే అది వచ్చే ఉందన్నాడు కాబట్టి ఆ కాలంలో ఆయన ఆరాధించే వాళ్ళు దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవాళ్ళు ఆత్మతోనే సత్యంతో ఆరాధించాలి అంటే సత్యం తెలుసుకుని ఆయన ఆరాధించాలి ఏది సత్యం ఏది అబద్ధం ఆరాధించడం అంటే ఏదో గుడ్డిగా ఆరాధించేది కాదు నీ ఆరాధన సత్యంలో సత్యం ఆరాధన ఏది సత్యం వాక్యం వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం ఆరాధించాల చూడండి ఆయన ఆత్మ అని దేవుడు ఆయన ఆత్మ కనుక ఆరాధించగల ఆత్మతో సత్యంతోనే ఆరాధించగలరు కొండ మీద పోయి ఆరాధించేది కాదు అక్కడ మందిరంలో పోయి ఆరాధించేది కాదు అనేసి మనం మందిరం పోవద్దని చెప్పం కానీ అసలైన మందిని హృదయం అని నీ వాకింగ్ నీ హృదయంలోకి వచ్చి కలుసుకుంటాడు అక్కడ ఆయన ఆరాధిస్తావు నీ హృదయమే బలిపీటం కదా ఆయన నీ హృదయం అనే మందిరంలో నివసిస్తాడు ఆయన నీలో ఉండి నివసిస్తాడు మహిమ కొంత ఉంటాడు ఆయన ఆత్మ ఎందుకు దేవుడు ఇచ్చింది నీకు ఆత్మ పశుధాత్మ అభిషేకము దేవుడు మనకి ఎందుకు ఇచ్చిండదు ఆయన నీ హృదయంలో ఉండి ఆయన మైమ పొందుతూ ఉంటాడు నువ్వు ఆరాధిస్తుంటే నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నువ్వు వాక్యం ధ్యానిస్తూ ఉంటే ఎన్నో విషయాలు దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి అందుకు ఆయన ఆత్మ మనకు అనుగరించబడింది ఎందుకంటే దేవుడు మన హృదయంలో ఉన్నట్టు ఉండాల ఎందుకంటే మనుషుల హస్తాల చేత కట్టబడిన మందిరంలో నేను ఉన్నానని చెప్పాను వాక్యం స్థలంలో ఎంత గొప్ప టెంపుల్ కట్టిండు కానీ దేవు అంటే ఆకాశం సింహాసనం భూమి నా మీరు కట్టు మీరు కట్టే మందిరం ఏ పాటి చూడండి కాబట్టి అలాంటి మందిరంలో ఆయన ఉన్నాడు కానీ నీ హృదయం అనే మందిరంలో ఉంటాడు ఆయన అది పాత నిబంధన కాలంలో మందిరం ఉండే కానీ దేవుని దృష్టి దేవుని మహిమ ఉండాలి కదా కొత్త నిబంధనకు వచ్చేవారికి అది ఆత్మీయంగా ఏసుప్రవే మందిరం ఆయనే మందిరం అంటాడు కదా అక్కడ చెప్తాడు ఈ దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజులు నేను లేపుతున్నాను కాబట్టి అసలైన దేవాలయం ఆయన శరీరం ఏసుప్రభు మరణం గురించి చెప్తాను అక్కడ కానీ వాళ్ళ గయించలే ఈ దేవాలయం నలభై సంవత్సరాలు కట్టిండు నువ్వు మూడు దినాలు అంటే అది శరీరమైనది కాదు కదా చూడండి అది ఆత్మీయమైన విధానం కాబట్టి మూడో దిన తిరిగి లేస్తారు అంటే మూడో దిన తిరిగి లేపడతంటే మనం కూడా అంతే కదా మనం కూడా ఆయనలో కట్టబడ్డం ఆయనతో పాటు చనిపోయిన వాళ్ళు సమాధి చేయబడిన వాళ్ళు ఆయనతో పాటు మూడో దిన తిరిగి లేచిన చూడండి ఎందుకంటే ఆయన ఆయనే మందిరం తర్వాత మనం మందిరం చూడండి ఏ మందిరం సమస్తం ఏ కాబట్టి ఆయన మన మనలో ఒక మందిరం లాగా తయారు చేస్తున్నాడు మన హృదయంలో చేతి పని కానీ మందిరం మనం ఈ లోకం అంతా చేతి పని ఆయన ఉంటాడు అనుకుంటారు కానీ అని అక్కడ నీ హృదయంలో ఉంటాడు చేస్తున్నాడు ఒక స్థలంలో పర్మిట్ కాదైనా మనుషుల హృదయాలలో నివసిస్తాడు అందుకు ఎట్ట నివసిస్తుంది అయినా ఆత్మనుభూతంగా ఆయన నీలో ఉండడంటే ఎట్లా నుంచి నీలో దేవుని ఆత్మ ఉంటే ఆయన నీలో ఉన్నట్టే అందుకే వాక్యం చెప్తుంది ఎందరైతే దేవుని ఆత్మ చేత అంటించబడతారో వాళ్ళంతా దేవుని కుమారులు తర్వాత క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదండి వాక్యం గోవిల పత్రికలు ఇది చాలా కష్టంగా ఉంటుంది కదా కాబట్టి దేవుని ఆత్మ ఉన్న వాళ్ళే ఆయన వాళ్ళని వాక్యం చెప్తుంది ఇది చెప్తే చాలా మంది డిస్టర్బ్ అయిపోతుంది చూడండి కానీ వాక్యం చెప్తుంది అనీతిగా అందుకు ఆయన మన హృదయంలో ఉండాలంటే దేవుని ఆయన ఆత్మ రూపుగానే మీ హృదయంలో ఉంటాడు అందుకు ఆయన పరిశుభాత్మ అభిషేకం పొందుకోవాలా ఏసు ప్రభు మన హృదయంలో ఉంటాడు ఆత్మరూపుగా నివసిస్తూ మనకి ఆలోచన ఇస్తూ ఉంటున్నాడు ఆయన మన హృదయంలో సమస్తం మనకు తెలియపరుస్తా ఉంటాయి పశుతాత్మం వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నటిస్తాను సంభవి సంగతం నీకు తెలియజేస్తాను కాబట్టి అందుకు మనం తెలుసుకోవాలా ఎప్పుడు తెలుసుకుంటాం అంటే దేవుని దేవుని ఆత్మనీలో ఉంటేనే అంతే దినంలో అపాయకరమైన కాలం తెలుసుకోమని చెప్పినప్పుడు ఎట్లా తెలుసుకుంటావు నువ్వు నీకైతే నువ్వు మైండ్ పెట్టి ఆలోచిస్తే కాదు కదా కేవలం దేవుని ఆత్మనీలో ఉంటేనే తెలుసుకోగలవు ఇది సత్యం కాబట్టి ఆయన నీలో ఉంటేనే కానీ నువ్వు తెలుసుకోలేవు ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆ రీతిగా సంభవింపబో సంగతులు నేను మీకు తెలియజేస్తానండి ఎక్కడుందని సార్ చూడండి యహోంశు వర్ణ పదహారో అధ్యాయం అనుకుంటా పదహారో అధ్యాయము పదహారో అధ్యాయం యహోంశు వర్త పదహారో అధ్యాయము పదమూడు వచ్చిన అయితే ఆయన అనగా సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యంలో నడిపించను అంటే దాని అర్థమైంది అంతకుముందు సత్యంలో లేవన్నట్టే కదా అంటే రక్షింపబడ్డ ఉన్నాం రక్షణ పొందినం మనం అంతా ప్రభు నమ్ముకు ఏసు క్రీస్తు ఉంది అది చూడండి అది ఒక విధానం అయితే సత్యస్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్ముందు సర్వసత్యం నటించండి అప్పవరకు సత్యంలో ఉన్నాం మనము అంటే ఏసు ప్రవేశ సత్యం కానీ కాబట్టి సత్యంలో ఉన్నాం మనం రాపసం పొందినము రక్షింపబడేవాళ్ళు కానీ నువ్వు ఇంకా సర్వసత్యంలోకి పోవాలా అది పాయింట్ అన్నట్టు ఈ రోజు క్రైస్తవులు రక్షింప రక్షణ పొంది అంతవరకే ఉంటారు వాళ్ళు కానీ సర్వసత్యంలోకి పోవాలంటే కేవలం దేవుని ఆత్మనిలో ఉంటేనే రక్షింప రక్షణ పొందుతారు కానీ వాప్సం పొందుతుంది కానీ పరశుదాత్మ ఉండదు కొంతమందికి చూడండి ఎందుకంటే పరుశుదాత్మ లేకుండా సత్యంలో ఉండలేవు సత్యంలో నువ్వు ఆరాధించలేదు ప్రభువుని నువ్వు సత్యం తెలుసుకొని నువ్వు ఆయనను శృతించలేవు తర్వాత ఏం జరగబోతుందో కూడా నువ్వు తెలుసుకోలేవు ఎందుకంటే ఈ వాక్యం ఆ చెప్తుంది ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపేదంటే అంత ముందు సత్యంలో లేవనంటే కదా ఎప్పుడైతే దేవుని ఆత్మ వీళ్ళు ఉంటుందో నీళ్ళకి అప్పుడు నువ్వు అప్పుడు గ్రహించగలుగుతున్నాడు సమస్తం తేటగా అనిపిస్తూ ఉంటావు రెండొంద వాక్యాలు ప్రవచనాలు నీకు అర్థమవుతూ ఉంటాయన్నారు చూడండి తర్వాత ఏం చెప్తున్నా కదా ఆయన తన తాను ఏమి బోధింపక వేటిని వినిలో వాటిని బోధించి సంభవింపబు సంగతులు మీకు తెలియజేయను మీకు తెలియజేయడం అంటే సంభవింపబో సంగతులు ఇప్పుడు చెప్పండి ఇందాత్మ చూసిన వాక్యము రెండో తిమ్మతి రాసిన పత్రిక మూడో తిమ్మతి వచ్చేయండి అంటే అంత దినుమలలో అపాయకరమైన కాలంలో వచ్చినా తెలుసుకోండి మనం మరి తెలుసుకొని చెప్పండి అంతే దినాలనే చెప్పి తెలుసు మనకి కానీ అపాయకమైన కాలం అంటే ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది అన్న ఆ కాలం ఎట్ ఎట్లా ఉంటది ఏ రీతికి ఉంటది మనుషులు ఎట్లా జీవిస్తారు ఏ రీతికి ఉంటుంది మన సేవ ఎట్లా ఉంటది మన ఏ రీతికి పోవాలి కేవలం దేవుని ఆత్మ నీళ్ళు ఉంటే తప్ప నువ్వు తెలుసుకోలేవు అందుకు మన పరుషుదాత్మ అభిషేకం కోసం ఎంతగా మనం ప్రయాసపడాలా అనేకులు పొందుకోలేని స్థితిలో ఉంది లేదు వారికి అది మనం చర్చకు వయస్కే చాలు పరుషుత్మ పొందుకోవాలా లేదు ఆత్మలో ఆనందించాలా లేదు నువ్వు ఆ రైతు చేయకపోతే నువ్వు యొక్క సత్యంలో లేనంటే నువ్వు వేసుకుని అమ్ముకుని అంతే కానీ అదొక మెట్టు అక్కడి నుంచి నువ్వు ఇన్కమ్ ముందు పోవాలా సర్వశత్యం పోయినప్పుడే సమస్తం నీ కంటి బయలుపడుస్తుంది నీ సేవ ఎట్లా ఉండబోతుంది ఏం చేయాలనేది దేవుడు చూపిస్తారు ఒక ప్రవక్తలా చూపిస్తాడు భవిష్యత్తుని దేవుడు చూపిస్తాడు ఆ స్థితికి మనం ఎదగాల దేవుని ప్రణాళిక అందుకు మనము సంభవం ఉండవ దేవుడు మనం చెప్తాడు చూడండి కాబట్టి మనం ఆ రీతే సిద్ధపడాలా అనే విషయము ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుంది ప్రతిదీ మనం తెలుసుకోవాలా కానీ ఇక్కడ శిష్యులు మధ్య తర్వాత వాళ్ళ ఇరవై నాలుగో దేవుల్లో మనం చూస్తే ఇక్కడ శిష్యులు చెప్తున్నారు ఎక్కడ చూడండి శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ రెండో వచ్చినంలో చూడండి అప్పుడు ఇది ఎక్కడ జరిగింది అక్కడ మూడో వచ్చినంలో ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గర వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకు యుగ సమాప్తికి చూచ్యం లేవని మాతో చెప్పమనగా శిష్యులు అడుతున్నారు అక్కడ ఏసుకులు చెప్పిన మాట ఏంది వాళ్ళు అడుగుతున్న మాట ఏంది వాళ్ళు ఏసుప్రభు ఏం చెప్పిండు ఫస్ట్ చేశులేమన్నారు బోధ కూడా ఈ దేవాలయం ఎంత బాగుంది ఈ చర్చ్ ఎంత బాగుంది ఎంత అందంగా ఉందన్నారు కానీ ప్రభు చెప్తుండో ఒక్కడ కూడా ఉండదు మొత్తం కూలిపోతుంది అని తర్వాత రాతి మీద ఎక్కడ కూడా ఉండదు ఎందుకంటే ఏసు మందిరం ఆయన మందిరం ఆయన కట్ ఆయనే అసలైన మందిరం తర్వాత ఎంత ఆయన విరోధంగా ఎంత చేసి ఆయన శరీరమే ఆయన మందిరం కాదు మనమంతా ఆయన శరీరం వల్ల మనమంతా ఆయన శరీరంలో ఒక భాగం మనమంతా సంఘము సంఘము శరీరం అంటే సంగము ఒక శరీరం అంటే ఆయన శరీరం మనమంతా మనమంతా ఆయన ఒక భాగం ఆయన మనకు శిరస్థు అంటే మనమంతా ఆయన బిడ్డలం అన్నట్టు కాబట్టి ఆయనలో ఉన్నాం మనమంతా కాబట్టి ఆయన్ని ఆయన కాదని చెప్పి కడితే అది విరోధం కదా వాక్యానికి కాబట్టి ఇక్కడ చెప్తుంది ఇక్కడ చూడండి అవన్నీ కూలిపోవలసింది ఎందుకంటే నేనే మందిరం చూడండి ఎరిసెలే మంది ఈ రోజు ఒక్క నామరూపాలు ఆయన అస్తకృత్యమైన ఆలయంలో ఉండడు ఆయన చేతి పని కాని మందిరం తన కుమారుని కట్టిన అస్తాల్లో కట్టిన మందిరంలో నివసిస్తున్నాడు ఏసు ఆయన ఆ మందిరం కాబట్టి మనమే ఆయన మందిరం ఆయన అస్తాలతో మనల్ని కట్టిండు ఆయన మనల్ని కట్టుకున్నాడు రాయిరా మనం అంత ఆత్మీయ దశలో అటం ఆయన ఒక భాగం మనం ఆ రీతిగా ఆయన సంఘాన్ని తయారు ఇది ఎంతో గొప్ప మార్మం ఇది ఈ రోజు క్రైస్తవులకు ఎవరు తెలియదు చూడండి కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చూడండి ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యురా ఏకాంతం వచ్చిరంట ముందు చెప్పిండు తర్వాత ఆయన ఒలివ కొండ మీద ఉంటాడు ఒలివి కొండ మీద ఉన్నప్పుడు ఏమైంది ఏకాంతంగా వచ్చినప్పుడు అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఒలివ కొండ మీద వాళ్ళు కూర్చున్నప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు ఏకాంతంగా వచ్చిరంట వచ్చి ఆయన చెప్తుండడు అక్కడ ఆయన ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యురానంతకు ఏకాంతంగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును క్వశ్చన్ మార్క్ అక్కడ నీ రాకడకు యుగ సమాప్తికి సూచన మాతో చెప్పమనగా అర్థం అర్థం చేసుకోండి శిష్యులకు అర్థం కాలే ఇది యుగ సమాప్తికి అంటే ఏ ప్రాబ్జెక్ట్ ప్రతి మాట యుగ సమాప్తిలో ఎట్లా జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఆయన అక్కడ చెప్తున్నా కదా కానీ అది శిష్యులకు అర్థం కాలే అర్థమైందా అది శిష్యులకు అర్థం కాలేదు కానీ అర్థం కాలకపోయినా కానీ వాళ్ళు ఏమడుతున్నంటే అప్పుడు ఆయన అడుగుతున్నారు ప్రభా నీ రాకడకు యుగ సమాప్తికి సూచన యుగ సమాప్తి ఎట్లా ఉంటుంది ఆయన రాకడ దినాలు ఏం జరగబోతుంది అవన్నీ అడుగుతున్న శిష్యులు ఈ రోజు మనం అడుగుతున్నామా మన ప్రార్థనలు ఎప్పుడైనా మనం అడిగినమా ప్రభు ఈ రాకడ దినాలు మేము ఉంటున్నాం ప్రభు మీ రాకడ సూచనలేదు ప్రభు నువ్వు ఎట్లా గ్రహించాలా ఏ రీతికి తెలుసుకొని సంఘాన్ని స్థిరపరచాలా ఎంతోమంది నశించిపోతున్నాను ప్రభు ఈ లోకంలో వాళ్ళందరినీ ఎట్లా సిద్ధపరచాలా నీ కొడుకు అనేది ఎప్పుడైనా మనం ప్రార్థనలు అడిగినవా అడగలే ఈ రోజు కూడా కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది వాళ్ళు అడుగుతున్న శిష్యులు ఈ రోజు నువ్వు నేను కదా శిష్యుడు శిష్యురాలు మనం కాబట్టి మనం అడగాల అంత్య దినంలో ఏం జరగబోతుంది ప్రభు అంటే ఎన్నో వింతకరమైన విధానాలు ఉన్నాయి అక్కడ కానీ ఇక్కడ ప్రభు చెప్తుండ్రు ఈ రాకడకు యుగ సమాప్త సూచన లేవునప్పుడు అప్పుడు వేసుకో చెప్తుండే అక్కడ మరొకటి సూచన ఏంటంటే వేసు వారితో ఎవడనో మిమ్మల్ని మోసపరుచుకున్న సూచకుండి ఇది పాయింట్ అన్నట్టు అంత్య దినంలో అపాయకరమైన కాలం వచ్చి తెలుసుకుందంటే ఏంటంటే ఎవడో మిమ్మల్ని మోసపరచుకుని చూసుకుంటే అనేకులు మోసపోతారు అపాయకమైన కాలంలో ఎంతమంది నష్టపోతరు మోసపోతారు అబద్ధ బోధల తట్టు మతపరమైన బోధల తట్టు భూతముల బోధ దయ్యముల బోధన వాక్యం బైబుల్లో ఆ బోధల తట్టు విశ్వాస భ్రష్టలు వ్యక్తులంట మనుషుల నీకులు అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి మన పిలుపు మన ఏర్పాటు మనం నిత్యం చేసుకు ప్రతి క్షణం మనం ప్రార్థనలో ఉండాలి ఎక్కువ సమయం వాక్యంలో బలపడాలా మనం తయారు కావాలా మనం సంపూర్ణంగా మనం తయారు కావాలా చూడండి ఎవడోని మిమ్మల్ని మోసపరచకొని చూసుకోమంటే మోసపోతారు అనేక విధంగా లేదు వాక్యం చూడండి సాధ్యమైతే ఏర్పరిచేవాడిని సైతం అనేకలు పడేస్తారంట సైతం సూచిక్రియల ద్వారా మహాత్మ్య అద్భుతాలు జరుగుతాయంట అని మోసపోతారు మనుషులు కానీ అందుకు మనం ఇవన్నీ తెలుసుకోవాలి అందుకే అన్నా ప్రభు ఎక్కడ కూడా మోసపోకూడదని ఉన్నారు సాయపడ ప్రార్థన మనకి ఎంతో అవసరం మనకి కాబట్టి చూడండి చూడండి తర్వాత అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్ అని చెప్పి పలువురిని మోసపరిచారు అంటే ఎంతోమంది మోసపోతారు తెలుసరా పలువురు అంటే ఎంతోమంది మోసపోతారంట చాలా మంది చూడండి ఇవన్నీ లిస్ట్ ఇచ్చిండి ఏ ప్రభు యుగ సమాప్తిలో ఎట్లా జరుగుతుంది ఫస్ట్ ఫ్లు ఏమి ఇచ్చిందంటే ఎవడని మేము మోసపరచుకున్నా అది మొదటి సూచన తర్వాత మిగతా అన్ని సూచనలే ఈ మత వార్త ఇరవై నాలుగు మొత్తం చదవండి మీరు ఆయన రాకడ టైంలో అపాయకమైన కాలం ఎట్లా వస్తాయో ఏ రీతిగా ఉంటాయో అన్ని లిస్ట్ ఇచ్చింది ప్రభు అక్కడ అవన్నీ ఈ రోజు కూడా నెరవేర్తనే ఉంటాయి పరువులు భూకంపాలు వస్తారు అనేకులు నిన్ను శ్రమల పాలు చేస్తారు బిందల పాలు చేస్తారు అయినా సరే అక్రమం విస్తరించేట అనేకులు ప్రేమ చలారిపోతున్న అక్రమం విస్తరించడం అంటే నువ్వు ఎంత నువ్వు ఎంత క్రమంగా ప్రభులు నడుస్తూ ఉంటే అంతగా అక్రమం విస్తరిస్తుంటేటప్పుడు నీకేమవుతుంది ఎరిటేషన్ అయిపోయి నువ్వు కూడా అక్రమ మారిపోతావు అలాంటి కాలంకి వచ్చేసినావు మనం మనం వాడు ఎదుటివాడు అక్రమంగా అన్యాయంగా జీవిస్తున్నా కానీ మన నీతి న్యాయంగా జీవించాల శ్రమ పొందినా పర్లేదు ఎందుకంటే ఈ శ్రమల కాలంలో అనేకులు ఓర్పు సహనం కోల్పోతారు మనుషులు సేవకులు పోయి పాపంలో పడిపోతారు వాడు చెరపట్టుకొని పోతారు అంత భయంమైన కాలం మనం ఉంటుంది అందుకు మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాలా శారీరకమైన జీవితం శారీరకమైన తలంపులు విడిచిపెట్టాలా ఈ నీతిగా యథార్థంగా మనం జీవించాలా పరిశుద్ధమైన జీవితం మనకి జీవించాలా మన హృదయం నిస్కలంకులుగా పరిశుద్ధంగా ఎవరిగా దేశం ఉండొద్దు పైకొకటి లోపల ఒకటి ఉండొద్దు మనం ప్రతి క్షణం మన హృదయం క్లీన్ గా ఉండాల ప్రభ అలాంటి హృదయం మనకి ప్రార్థన మనకి అవసరం ఎందుకంటే ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం చూడండి ఎందుకంటే అనేకులు ఎంతమంది భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం చూడండి ఎన్ ఎన్ని సూచనలు జరుగుతాయంటా అక్కడ చూడండి తర్వాత అయితే చివరి సూచన ఏంటంటే చూడండి చివరి సూచన ఏంటంటే ఇక్కడ చూడండి నలభై మూడో చూడండి మతైస్ వార్త ఇరవై నాలుగో ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాం మనం నలభై మూడవ ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసినాడలా అయితే ఇక్కడ మనం చూస్తే మత వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై మూడవ వచ్చినంలో మనం చూస్తే ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండని అతడు మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనని ఎరుగుదురు చూడండి అంటే చూడండి దొంగ ఎప్పుడు వస్తుందో మనం తెలుసా ఎప్పుడు కూడా తెలియదు ఏ టైం వస్తుందో తెలియదు కానీ తెలిస్తే ఏమవుతుంది తెలిసి ఉండిన అతడు మెలుకుగా ఉంటే ఏమవుతుందంట తన ఇంటికి కన్నం వేనిడంట ఎందుకంటే దొంగ వచ్చేటప్పుడు వాడు ఎవరు అందరు పనుకున్న టైంలో వస్తాడు వాడు అంటే ఎవరు నిద్రిస్తారో ఆ టైంలో దొంగ వస్తారు అన్నట్టు ఇది మన పాయింట్ మనం ఆత్మీయ మనం అర్థం చేసుకోవాల ఒకటి ప్రకృతి సంబంధంగా అర్థం చేసుకోవాలా దొంగలు ఎప్పుడు పడతారంటే మధ్యరాత్రిక అందరు నిద్రపోయినప్పి దొంగలు పడతారు ఆత్మీయ దశ అర్థం చేసుకోవాలా దొంగ ఎప్పుడు వస్తాడు నువ్వు నిద్రపోవద్దు అంటే ఆత్మీయ దశలో నువ్వు మెలుకోగలిగి ఉండాలా చూడండి ఒకవేళ దొంగ పలానా రోజు వస్తారని చెప్పి చెప్తూ మనం ఏం చేస్తాం మెలుకోగలిగి ఉంటాం కానీ దొంగ ఇప్పుడు ఆయన చెప్పి వస్తాడా రాడన్నట్టు కాబట్టి ఆయన రాకడ కూడా చెప్పి రాదు ఆయన రాకట చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి ఇక్కడ అందుకు మనం మెలుపు గుంటే ఏమైందంటే మన ఇంటికి కన్నం పడదన్నట్టు అంటే నీ హృదయము నీ ఇల్లే నీ హృదయం కదా కాబట్టి నువ్వు నిన్ను కాపాడుకుంటూ ఉన్నట్టు అది పాయింట్ అన్నట్టు అక్కడ అయితే మీరు అనుకున్న గడియలో మనిషి కొమండి వచ్చిన మీరు సిద్ధంగా ఉండు కాబట్టి మనం పత్తి క్షణం మన సిద్ధపడి ఉండాలన్నమాట ఏ టైంలో మన ప్రభుత్డ మనకు తెలియదు ఎందుకంటే ఈ కాలంలో అనేకులు యథావిధిగా నడుస్తుంది అంత బాగుంది అంతా నిమ్మలంగా ఉంది అంత బాగుందని యథావిధిగా పోతున్నారు కానీ ఇది అంతకంతకు చెడిపోతుందని ఎవరు కూడా గ్రహించలేడు నోవా కాలంలో చూస్తే వాళ్ళు తినచు తాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చు ఓ ఎంత భయంకరంగా జీవిస్తున్నారు కానీ వారు ఎవరు తెలియని టైంలో జలప్రాయం వచ్చి వాళ్ళు కానీ దేవుడు చెప్పిండు నోవా చెప్పిండు ఎంతమంది చెప్పిండు ఓడల క్రమం ఎవరు కూడా రాలేదు కానీ వాళ్ళు అనుకున్న టైంలో ఏమొచ్చింది జలప్రాయం వచ్చి మొత్తాన్ని నిత్య నరకాన్ని కొట్టుకొని పోయింది మన జీవితాలు కూడా అంతే నువ్వు మెలుకుగా ఉండకపోతే నువ్వు ఈ లోకాధితంగా జీవిస్తే అది ఎవరైనా సరే ఆయన రాకడ టైంలో మొత్తం ఏమవుతుందంట జలప్రాలయం వచ్చి వాళ్ళు అందరిని కొట్టుకొని క్లీన్ చేసేసింది మొత్తం ఒక నోవా కుట్టు మాత్రమే కాపాడగలిగింది కాబట్టి ఎందుకు నిందారహితుడిగా ఉన్నాడు అతను కాబట్టి ఎవరైతే ఆయన రాకడ వరకు నీతిగా న్యాయంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళే కాపాడబడతారు శ్రమల కాలంలో వాళ్ళే ప్రభు రాజ్యంలో ఉంటారు వాళ్ళే ఆయన ఆయన ధైర్యంగా చూడగలరు ఆయన రెండో రాకట్లో మిగతా అంతా పరిగెత్తిపోతారు సకల గోత్రం వాళ్ళు రొంబు కొట్టుకుంటూ అయ్యో అయ్యో మా ఇంతకాలం మేము వినేది ఇంతకాలం మేము వీరితో చెప్పి అప్పుడు కొండల చోటిన గుట్టలు చోటిన గోత్ర కానీ ఎక్కడ పోయినా కాపాడబడవు అంత భయంకరంగా ఆయన కాల ఆయన రాకట అందుకు మనం జాగ్రత్తగా ఉండాల ప్రతి క్షణం మన హృదయాలు సిద్ధపరచుకోవాలా పవిత్రమైన హృదయం పరిశుద్ధమైన జీవితం అనుకున్న ఈ లోకంలో ఐహికమైన విచారాలతోనే ఎన్నో ఆలోచనలతో మన ఆత్మీయ స్థితిని కోల్ కోల్పోతూ ఉంటాం మనం కాబట్టి వాటి అన్నిటి మనం పక్కబడి ప్రతి క్షణం యథార్థ హృదయం కలిపి పరిశుద్ధంగా జీవించాలా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలా ప్రవ్వ ఈ అంత్యదినంలో నేను ఉన్నాను ప్రవ్వ ఈ కాలంలో నేను ఎట్లా జీవించాలా అపాయకమైన కాలం ఈ టైంలో నేను ఎట్లా జీవించాలా తర్వాత మనుషుల్ని ఎట్లా నీకు ఆ పటాల మీ సంధిలో తీసుకొని రావాలా నాకు అలాంటి జ్ఞానం ఈ ప్రభ నేను తెలుసుకోవాల నాకు బయలుపరచు ప్రవ్వ అనే ప్రార్థన జీవితం మనకి ఎంతో అవసరం అన్నట్టు చూడండి తర్వాత ఆ సమయంలో సేవకుల పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడండి కొంతమంది నిర్లక్ష్యమైన సేవకులు ఉంటారు ఆ ఏసులో ఎప్పుడు వస్తారో అప్పుడు చూసుకుందాం వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటాడని చూడండి చేసేవన్నీ ఆ రీతిగా చేస్తాడు తర్వాత ప్రార్థనలు చేసి ప్రభావాన్ని క్షమించి ప్రభావాన్ని క్షమించి ప్రభావం అంటారు అది ఎట్లా వేషధార కదా అది కానీ అట్లా ఉండదు కదా మనం మన హృదయం మన ప్రవర్తన ఎట్లా ఉంటుందో అట్లనే ఉండాలి చివరి వరకు మన ఏ రీతిగా మనం మనం మనం ఏ రీతిగా మనం మాట్లాడుతున్నాం అదే చివరి వరకు ఉండాలి ఎందుకంటే మనలోంచి వచ్చే ప్రతి మాట దేవుని మాట కదా యథార్థమైన మాట కాబట్టి ఆ రీతిగానే మనం పోవాలా అనే విషయం ప్రభు మనకి జ్ఞాపకం చేస్తాం చూడండి నలభై ఆరో వచ్చిన మత వార్త అధ్యాయం నలభై ఆరు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయించినట లే వాక్యం మనం మిస్ అయిపోయినాం మనం నలభై ఐదవ మనం మిస్ అయిపోయినాం యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టకు తగిన వారైన నమ్మకం గల బుద్ధిమంతుడు దాసుడు ఎవడు దేవుడు ఈరోజు మనం ప్రశ్నిస్తున్నాడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ రోజు యజమానుడు తన ఇంటి మీద తగిన వేళ అన్నం పెట్టకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు నమ్మకమైన వాడు బుద్ధిమంతుడు దాసుడు చూడండి యజమాని ఇల్లు అంటే ఏంది పర్లోక రాజ్యం అంటే దేవుని సంఘానికి సాధిశం కాబట్టి దేవుడిని నమ్మకమైన యజమానుడు నమ్మకమైన దాసుడికి నేను పెట్టి అనేకులకు అన్నం పెట్టాల ఆత్మీయ ఆహారం పంచాలని నమ్మకమైన బుద్ధి దాసుడు ఎవరు ఉండరు లోకంలో కాబట్టి దేవుడు ఈ రోజు మనం ప్రశ్నిస్తున్నావు ఆ రీతికి ఉండగలవా నేను ఆ రీతికి ఉండగలనా ఆ రీతికి మనం ఉండాలా ఆ రీతికి ఉంటేనే కదా అది సూచనలు ఇవన్నీ ఏసు చెప్పిన సూచనలు ఆ చివరి కాలంలో ఆయన తిరిగి వచ్చే టైంకి ఎట్టుంటది వ్యవస్థ అంటే అపాయకరంగా ఉంటుంది చాలా డేంజర్ భయంకరమైన కాలం అంట ఆ కాలంలో శివకులు సైతం ఎట్లుంటారంట అనేకులు మోసపోతారంట అద్భుతాల చేత చూడండి అనేకులు మోసపోతారు కాబట్టి మనం మటుకు మోసపోవడానికి ఎందుకంటే మోసం ఎట్లా వస్తుందో మనం తెలుసుకోగలిగితే నువ్వు ఎట్లా మోసపోతు నువ్వు మెలుకోకుంటే మోసపోవట్టు నువ్వు అబద్ధం మతపరమైన మత్తులో ఉండి ఆచారాలు నియమికమైన దినాలు అవన్నీ పాటిస్తూ ఈ లోకాయుతమైన దాంట్లో నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు మోసపోతావు నువ్వు నిద్రపోతుంటే ఎప్పుడైతే నువ్వు సత్యం తెలుసుకుంటావు నువ్వు మేలుకుంటూ ఉన్నట్టు ఎందుకంటే మనం మనం పగటి వారమే కానీ చీకటి కదా మన వెలుగు సంబంధంలో ఎప్పుడు మనలో వెలుగు ఉండాలా నీలో వెలుగు ఉంటేనే నువ్వు ఆయన నేను గ్రహించగలడు చీకటి కాలంలో నువ్వు వెలుగుతూ ఉండాలా అప్పుడే నువ్వు గ్రహించగలవు ఆయన గ్రహించలేడు నీలో వెలుగు లేకపోతే చీకటి ఉంటే ఆయన గ్రహించలేడు అన్నట్టు చీకటి చీకటిగా ఉంటే చీకటి వెలుగు సంబంధం చీకట్లాగా అయిపోతే వెలుగు సంబంధం అని కనిపిస్తాడా కనిపించడు చీకట్లో నువ్వు వెలుగుతూ ఉంటే నువ్వు వెలుగు చీకటి కాలంలో అనేకులు ఆ వెలుగును చూస్తారు చీకటి కూడా వెలుగును చూస్తుంది ఎందుకంటే చీకటి వెలుగు వెలుగును భరించలేదు అన్నట్టు అందుకు మనం వెలగాల ఎందుకంటే చీకట్లో ఉన్న వాళ్ళంతా వెలుగు చూడాలంటే నువ్వు ఒక వెలుగులాగా నువ్వు నిలబడితేనే అనేకులు ఆ చీకట్ గొప్ప వెలుగు చూస్తారు ఆ వెలుగు దగ్గర అందరూ పరిగెత్తుకుని వస్తారు అందుకు దేవుడు మనం వెలుగులాగా పెట్టింది లోకంలో ఇది మనం అర్థం చేసుకోవాలా చూడండి తర్వాత చూడండి యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగో చేయొచ్చునట అతడు కనుగుణుడు ఆ దాసుడు ధన్యుడు ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆయన సేవ చేస్తూనే ఉండాలి ఆయనకు ఆయన ఇంటి మీద అంటే పరలోక రాజ్యం దేవుని బిడ్డల మీద ఆహారం పంచుతూనే ఉండాలి వాక్యం వెదల వెదజలుతూనే ఉండాలా అనేకులకు దేవుని వాక్యం ప్రకటిస్తూనే ఉండాలా అనేకులు సిద్ధపరుస్తుండాలా బాప్ వరకు నడిపించాలా సువార్త చెప్పాలా ఎక్కడ సిగ్గుపడొద్దు మనం ముఖమాడు పడొద్దు నేను ఎక్కడ ధైర్యంగా చెప్తా వాక్యం ఎవరైనా కావచ్చు ప్రేమతో మనం ఏం చేస్తాం సువార్త చెప్తాం ఎందుకంటే వాడు నశించిపోవద్దు విత్తనం వేసినవనుకో అది ఎప్పుడైనా ఫలించుతుంది ప్రార్థన చేపిస్తే ఎప్పుడైనా ఫలిస్తానంటూ ఏదో ఒక రోజు ఆ విత్తనం ఫలం దేవుడు ఇస్తాడన్నట్టు అందుకు మనం ప్రతి క్షణం మనం ప్ర పౌలు అంటాడు కదా సువార్థ విషయంలో నేను సిగ్గుపడవాడిని కాని అంటాడు ఎందుకు మనం సిగ్గుపడాలా ధైర్యం చెప్తాం కూరగలలో చెప్తాం ఎవరికైనా చెప్తాం బండి ఎవరన్నా ఎక్కితే వాళ్ళకు కూడా లిఫ్ట్ అడిగిన వాళ్ళకు కూడా ఎందుకంటే సువార్థ ప్రకటించవలసిన భారము నా మీద మోపబడిందని పౌలు చెప్తున్నా అక్కడ నీ మీద నా మీద లేదా భారం మన మీద కూడా భారం కదా మన మీద కూడా భారం ఉంది కాబట్టి నీ మీద నా మీద కూడా భారం ఉంది కాబట్టి ఆ భారాన్ని మనం మోస్తూ మనం పోవాలి ఎందుకంటే అది సులువైంది ఎందుకంటే ప్రభు దగ్గర నేర్చుకున్నాం కనం ఆ భారం మనం సిగ్గుపడకుండా వాక్యం చెప్తూ ముందుకు పోతూనే ఉండాలా చూడండి ఏ దాసులైతే మెలకు ఆయన నిజం అండి వచ్చినప్పుడు ఆ రీతి చేస్తే వాడు ధనుడు అప్పుడు ఏం చేస్తాడు ఏసు ప్రభు అతడు తన యావదాసు మీద అతను ఉంచిన మీతో నిత్యమని చెప్తున్నాను అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందుకోవాలా బలా నామ్మకి మించిన మంచి దాసురాల దాసులనే బిరుదు మనం తెచ్చుకోవాలన్నట్టు చూడండి అయితే కింద చూడండి దుష్టుడు అయితే దుష్టుడిని ఒక దాసుడు యజమానుడు ఆలస్యం చేస్తున్నది తన మనసులో అనుకొని కానీ చూడండి కొంతమంది ఉంటారు కదా నిర్లక్ష్యమైన సేవా జీవితంలో ఉన్నవాళ్ళు ఆ ఏశ్వం ఎప్పుడో వస్తారు చూసాం లే నిర్లక్ష్యంగా చెప్పిన పని చేయకుండా నిర్లక్ష్యంగా జీవించటం వీళ్ళంతా ఎవరైనా కావచ్చు వాళ్ళు చూడండి యజమానుడు ఆలస్యం చేస్తారని తన మనసులో అనుకొని తన తోటి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచూ ఈ రోజు జరుగుతుందా లేదా సేవకుల్ని కొడుతున్నారా లేదా ఎట్ట కొడుతున్నారు మాటలతోనే కొడుతున్నారు కేతలతోనే కొడుతున్నారు వాళ్ళు తినుచు తాగుచు ఆ రీతి ఉన్నారు అన్నికి వీళ్ళకి తేడా తెలియదు అన్నట్టు ఎందుకంటే దుష్టుడి ఎందుకంటే మంచి దాసుడు యజమానుడు కొరకు సిద్ధపడి జాగ్రత్తగా జీవిస్తాడు కానీ దుష్టు దాసుడే ఇలు దాసుడే ఇలు కూడా కానీ ఎట్లా ఉంది తేడా ఉందా లేదా అంటే చివరి కాలంలో ఎంత భయంకరమైన కాలంలో ఎట్లా జీవిస్తారు సేవకులు సైతం ఇక్కడ ప్రభు చూపిస్తున్నాడు అందుకది నువ్వు తెలుసుకోవాలా నువ్వు ఏ ఏ దేంట్లో ఉన్నాం మంచి దాసుని గుంపులో ఉన్నవా దుష్టుని దాసుల గుంపులో ఉన్నవా మనం తీర్మానించుకోవాలా పత్తి క్షణం అంతే అందుకు మనం తెలుసుకోమంటున్నాడు అక్కడ అంత దినముల్లో అపాయకరమైన కాలంలో వస్తాయి అంటే నువ్వు తెలుసుకోవాలా తెలుసుకోకపోతే ఏమవుతుంది ఖచ్చితంగా మోసపోతాం తర్వాత ఏమైంది ఆ దాసుడు కనిపెట్టిన దినముల్లో వాడు గడియలలో వా నిజమాని వచ్చి చూడండి ఆ రీతిగా మనం జీవిస్తూ ఉంటే యథావిధిగా జీవిస్తూ ఉంటే రక్షింపబడి కూడా లోకంలో జీవిస్తూ ఉంటే ఏ సో షడన్గా ఏం కానీ నీ పరిస్థితి నీకు ఆయనకి ఒక పని చెప్పిండు నువ్వు అది చేస్తా లేవు సడన్ గా ఆయన వచ్చేసి నువ్వేమనుకున్నావు ఆయన వచ్చినప్పుడు చూద్దాంలే ఇంకొక సంవత్సరం తర్వాత సేవ చేద్దాంలే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఏం సేవ చేస్తారు రిటైర్ అయిపోయినా సేవ చేద్దాంలే ఎప్పుడు సేవ చేద్దాం అని చెప్తుంటారు కదా రిటైర్డ్ అయినాక సేవ ఏం చేస్తావు నీకే ఏ రోజు సేవ చేయాల్సి వస్తుంది రిటైర్డ్ అయితే అంత శక్తి అంతా ఈ లోకంలో ఖర్చు పెట్టి అయిపోయిన తర్వాత దేవుని సేవ చేస్తావా ఇది బాగుందా ఉండదు మనుషులు అట్లా ఉండరు లోకంలో పోనీ అట్లీస్ట్ లాస్ట్ దశలనే సేవ చేస్తావు అందుకన్నా సంతోషంగా కానీ ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా నీ శక్తి ఆయన బలం అంతా ఆయన ఇచ్చింది కదా ఆయన కొరకు నువ్వు దాన్ని ఖర్చు పెట్టాలా నీ సామర్థ్యం శక్తిని ఆయన కొరకు నీ ఆయన మయోపరచడానికి మన జీవితాన్ని కొనసాగించుకోవాలా చూడండి తర్వాత ఆ దాసుడు ఏం చేస్తున్నా కొడుతున్న తన దాసు కొడుతూ ఆ యజమానుడి కనిపెట్టిన దినములలో వచ్చి ఏం చేస్తానంట వాణ్ణి నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించాలంటే వీళ్ళంతా వేషధారుల గుంపు అర్థమవుతుందా ఈ గుంపు పెట్టడానికి గుంపు అంటే వేషదారుల గుంపు బయటికి ఒకటి చెప్పేది ఒకటి అన్నట్టు అంటే పైకి దేవుని సేవ చేస్తామని చెప్పి చెప్పుకుంటారు కానీ లోపలంతా వేషధర అన్నట్టు చూడండి అలాంటి గుంపులు అన్నట్టు ఇవన్నీ అందుకు ఇలాంటి గుంపులు ఉంటాయి కానీ ఇలాంటి గుంపులతో మనకి ఎలాంటి అవసరం లేదు ఆ గుంపులకి ఎప్పుడో బయటకు వచ్చేసినాం అవసరం అలాంటి గుంపులు చూడండి నిష్కలంకమైన హృదయం కలిగి దేవుని వాక్యాన్ని పోల్చుకుంటూ దేవుని వాక్యంతో మన హృదయాలు సరి మనం ముందు ముందుకు పోవాలి అది ఆత్మీయమైన జీవితం కాబట్టి ఆయన రాకడ దినాలు ఎంత భయంకరమైన కాలంలో మనం ప్రభు చెప్పిండు అపాయకమైన కాలంలో వస్తాయి కాబట్టి మన జాగ్రత్త గ్రహించాలా ఎక్కడ పోయినా మోసపోకుండా మన ప్రవర్తన జీవన విధానంలో ఆయన ఇచ్చిన మన పిలుపు మన ఏర్పాటు నిత్యం చేసి మరీ జాగ్రత్త పడి పరిశుద్ధంగా మనం జీవించి అనేకులకు ఆయన అనేకులను ఆయన రాకుడికి మనం సిద్ధపరచాలా ఇదిగో ప్రభు ఇంతమంది నేను తీసుకొచ్చిన ఆయన కాబట్టి అనేక ప్రాంతాలకి వెళ్ళాలా ఆయన సువార్త ప్రకటించి అనేకులు ప్రభుత్వం నడిపించాలా అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవా మా ప్రియ పరులకు తండ్రి నీకు ఎంతో వందనాలు ప్రభావ వాక్యంధాల ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరిచిన నేను కానీ బట్టి ఎంతో వందనాలు ప్రభావ అపాయకరమైన కాలంలో అంతే దినంలో మేము ఉంటున్నాం ప్రవ్వ మేము ఇవన్నీ తెలుసుకోవాలా ప్రవ్వా ఆయన మేము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ప్రతి మేము వెలుకు కలిగి ఉండాలా ప్రవ్వ ఓ ప్రవ్వా మతపరమైన మత్తులు మేము పడకుండా ప్రభావ ఎక్కడ పోయినా మేము మోసపోకుండా ప్రతి దశలో మోసాన్ని గ్రహించి దాన్ని తప్పించుకోవాలా మరి విశేషంగా మోసంలో ఉన్న వాళ్ళందరినీ ప్రభావ మీ సత్యంలో నడిపించాలా ప్రవ్వ అలాంటి సేవా జీతంలో నడిపించండి ఈ ఆరదంలో పాల్గొనే బ్రదర్స్ అందరినీ ఇస్తారు అందరు ఆశ్రయించండి నూతన అభిషేకం దయచేసి పరిశుధాత్మ వచ్చినప్పుడే ప్రవ్వ సంభవింపబో సంగతి తెలియజేస్తున్నారు సర్వసత్యంలో పోతారు కాబట్టి మేము సర్వసత్యంలోకి పోవాలంటే ప్రవ్ మీ ఆత్మ మాకు ఎంతో అవసరంనైనా కాబట్టి నైనా మీకు పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రవ్వా ప్రతి క్షణం అయినా మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా ప్రవ్వ నైనా పరిశుదాత్మ వచ్చినప్పుడే మీ ఆత్మ ఉంటేనే మీ బిడ్డలం ప్రవ్వ లేకుంటే మేము అనాథలమే మేము గుర్తింపబడలేని వాళ్ళం ప్రవ్వ కాబట్టినైనా ప్రతి దినం ప్రవ్వ మీకు పరిశుధాత్మత నింపబడాల నడిపింపబడాలీవితం పరిశుద్ధం ప్రభా పరిశుద్ధానికి గొప్ప గల తేడు ప్రభా ఈ క్షణం వరకు కాచిగా పనే విధానం బట్టి వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభా ఈ క్షణం ప్రతి తప్పులు పాపాలని క్షమించండి నతని ఈ ఆన్లైన్ లో విధానం బట్టి వంద నాలుగు తనాశతులు చెల్లిస్తున్నాం నతని ఈ రోజు వాక్యం చేత మీరు మాట్లాడిన ప్రభా అవును తండ్రి నాలుక నతన్ని భయంకరమే ప్రభావ తను నాలుక ద్వారా ప్రభావ మేము స్థుతిస్తాం ఆరాధిస్తాం ప్రభా ఈ నాలుక ద్వారా నా తన్ని ఎన్ని మాటలు మాట్లాడానికి వీళ్ళే దేవా మీరు మాకు నాలుకకు నా తన్ని కాపుల మీరు పెట్టండి దేవా మీరు మాకు సాయం దైచే జీయం దేడో ప్రభా మా నా తన్ని నాలుక తొమ్మిది మిమ్మల్ని స్థుతించాలా ఆరాధించాలా గణపరచాల నా తన్ని మీరు మాకు సాయం దయచేయి జీయం దేడో నా తన్ని తన్ని పూర్ణ మనసుతో ప్రభావ పూర్ణాత్మతో మిమ్మల్ని ఆరాధించే కృపణ మాకు దయచేదేవా మేమున్న సమయం ప్రభా మీ స్వాధీనంలో పెట్టుకున్నా తండ్రి మమ్మల్ని మీకు సమర్పించుకున్నాం నా తండ్రి సమయాన్ని వ్యర్థం కాకుండా సాయం దయచేదేవా తన్ని మీ కొరకు మేము తన్ని సేవ చేసే కూర్పును మాకు దయచేయినా తని తన్ని జియం గల దేడో ప్రభా మీ సేవా పరిచయంలో నెగ్లెక్ట్ చేయడానికి వీలేదేవా మీరు మాకు సాయం దయచేయి నా తన్ని ఎన్నో రకాలుగా శోధిస్తున్నాడు ప్రభా శోధించే సైతన ఐసు కృష్ణ పతల బంధిస్తున్న ప్రభా కార్యం జరిపించు జీవం గల దేడో నా తండ్రి తన నామలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దివించి ఆశ వంచునా నీ నామలో ప్రభా ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు ప్రభావ నీ నామే ఎరగక ప్రభావ మీ స్వా తిరగక ఉన్నారు ప్రభా ఆ బిడ్డలందరూ ప్రభావ మీ వెళ్ళికి రావాలన్నా తని ప్రతి ఒక్క బిడ్డనా తన సేవకులను ప్రభావ ప్రతి ఒక్క మీరు పంపించండి ప్రవ్వ తన్ని సువాత చెప్పే పాదములు సుందరం అంటున్నావు నా తండ్రి తన్ని బిడ్డలు నా తల్లి సువార్త చెప్తున్నాగా ప్రభా దించి ఆశించు ప్రభా వాళ్ళ నోట్ల మీ మాటలు పెట్టండి నా తన్ని ప్రతి ఒక్క బిడ్డ మీ మీరు మాకు సాయం దయచ్చే జీవం గల తని భారమైన సేవ ప్రతి చేయాల నా తను మీరు కార్యం జరిపించు జీవం గల నా తని తన్ని ప్రతి ఒక్క బిడ్డ రకరకాల బంధకంలో ఉన్నారు ప్రభా బంధకంల నుంచి నా తన్ని విడద విడుదల దయచ్చే తన్ని గల దేడున్న తని తని నామలో ప్రభ ప్రతి ఒక్క బిడ్డన తని మార్మన్స్ రక్షణ పొందాలా అంతిమ దినాల్లో ఉన్నాం ప్రభ ప్రతి మొక్కలు మీ సన్నిధిలో ఉండాల ప్రతి నాలుక మీ నామ స్థుతించాలన్న దాన్ని అన్నించిన మీ రక్షణ పొందాలన్న తని మీరు సాయం దయచేసి ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆకర్షితపరచుకోదేవా అన్న సీరియస్ పేషెంట్ తాకని సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం మీరు దయచేయదేవా తన నామలో ప్రభా రాశ వికరణ జరుగుతున్న యుద్ధం మేసిన ఆగిపోవాలా కార్యం జరిపించు ముఖ్యంగా ప్రభా వంట వస్తువులు ఉన్న తండి రేట్లు నతండి బాగా పెరుగుతున్నాయి ప్రభా రేట్లని తగ్గాలని అతని దేశ నాయకులను ప్రభావ మీరు నత్తండి దివించ ఆశ్రయించదేవా మీ జ్ఞానంతో ఎలా కృపణ దయచేనా త నిజం గల దేవుడో ప్రభ అద్భుత ఆశ్చర్యకారాలు జరిపించి ప్రతి విటన్ మీరు అక్క సిద్ధపరచుకోమని ఏ శ్రీ క్రిస్తు నామరంత్రి